అనుబంధం అరవై ఐదవ కీర్తన గద్దరి జీవుడు కామధేనువు మానే ఎద్దువిదు కాజొచ్చినేదిదెరగూ మఠమాయములధన మనసెచలమంది ఇటునటురిగినా నేదిదెరగూ కటకటా ఊరేలు కత్తి దొంగలగూడి ఎటువలే జేసినా నేదిదెరగూ కల్లలాడగజొచ్చే కలుషపుమతి సత్యముల్లూ వెడలగొట్టే నేదిదెరగూ చెల్లవో నోరే చేదు మేయగజొచ్చే నెల్లవారికి నింక నేరిదెరగూ తీయని వెంకటాధిపువాసి పరసేవకు ఈ చిత్తమేది తెరగూ అయ్యో చక్కని పతినాలు విడిచిపోయి ఎయ్యడా దిగినానేది తెరగూ